మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడైన దేవానికి వందనాలు స్థుతుడున స్తోత్రంలో ప్రభా ఈ గడిచిన కాలమంతా తండ్రి నీ కృపల మమ్మల్ని కాచి కాపాడిన ప్రభావ ఈ దినం సజీవ లెక్కలో నిలబెట్టి రాత్రి కాల సమయంలో తండ్రి నీ సన్నిధుల మేము ఉండలాగిన తండ్రి నీ చూపించిన ప్రేమను బట్టి నీకు వందనాలు పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందండి వాటిందరూ నీ స్వరం ద్వారా మాట్లాడండి మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేసి ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తునామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభు ఆ నీ దాసుడాలకించున్ నీ వాక్యమును నేర్పించు దానియందు నడచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని ఎందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ నీ స్వరము వినిపించు ప్రభు నీ దాసుడాలకి ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆ పదలా నుండి రక్షించు ఆ నుండి నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసు కొ నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసి కొందు నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు నేర్పించుము ఎల్లప్పుడు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాల కించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాల భయభీతులాలో తుఫాను లాలో నీ స్వరము వినిపించు భయభీతులాలో తుఫాను లాలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యాపరచుమునూ ధైర్యాపరచుమునూ నీ నీశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచులు నీ వాక్యమేగా అద్భుతార్థం నిజ స్వరూపమును చూపించున్ నిజ స్వరూపమును చూపించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నేర్చుకున్నాను నాశ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను నాశ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో నీ అందు నిలుచున్నట్లుగా నీ అందు నిలుచునట్లుగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలా తీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలా నా హృదయములో నీ చెడు తలంపులను చేదించు నీ వాక్యము నా చెడు తాలం పులను ఛేదించు నీ వాక్యము నీ రూపామునకు మార్చును నన్ను నీదు మహిమా కొరకేగా నీదు మహిమా కొరకేగా నీ స్వరము వినిపించు ప్రభువా నీదాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కూరకి నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకి నీతో మనుషులతో సరిచేసు కొందు నీ దివ్య వాక్యము ద్వారా నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యమును నేర్పించు దాని ఎందు నడచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని ఎందు నడచునట్లు నీతో వినిపించు ప్రభువా నీ దాసుడాల కించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాల కించున్ అల్లు థ్యాంక్ యూ అన్నా ప్రైజ్ లోడమ్ ప్రేజ్ దైజ్ లోడా ప్రేజ్ దాడ్ ప్రేజ్ దలాడ్ యొక్క పరమ గీతము సంగమము ద్వారా ఆనందాన్ని ఏ రీతిగా పొందుతారు అనే విషయాన్ని గ్రంథకర్త గ్రంథనామం బట్టి గ్రంథకర్త సులభంను రాసినట్టుగా చూస్తున్నాము ఈ యొక్క పరమ ఏడు సార్లు అతని పేరు ఉన్నట్లుగా చూస్తున్నాము ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినము మరి ఐదో వచ్చినము మరి అధ్యాయము ఏడో వచ్చినము తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినము ఎనిమిదో అధ్యాయము పదకొండు నుండి పన్నెండు వరకు ఇక్కడ సులమును వరుసగా కనిపిస్తున్నట్టుగా చూస్తున్నాము మొదట వచనంలో రాసిన అనేక గేయాలలో ఉన్న వాటన్నిట్లో కూడా అది శ్రేష్టమైనదిగా ఇది ఒకటి మనకు తెలుస్తున్నది మొదటి రాజుల గ్రంథంలో చూసినట్లయితే నాలుగో అధ్యాయము అతడు ఒకవేయి గేయాలు రాశాడని తెలియపరుస్తూ ఉన్నది కేవలం సులమును పరమగీతము అని ముక్తసరిగా సరిగా చెప్పలేము కానీ సులమోను రచించిన పరమగీతం అని ఉంది ఈ పుస్తకానికి రకరకాల శీర్షికలు మనము మొదటి వచ్చినంలో ఇబ్బు పదాన్ని బట్టి అతిరమ్యమైన మహోత్కృష్టమైనటువంటి గీతంగా మనము చూడగలము దీని అర్థాన్ని తెలియపరుస్తుంది తెలుగులో పరమ అని మొదటి వచ్చినంలో ఉన్న సంగతుల రచయితను కూడా మరి తెలియపరుస్తున్నట్టుగా చూస్తున్నాము ఈ యొక్క పరమగీతము రచనా కాలము సుమారుము క్రీస్తు పూర్వము తొమ్మిది వందల సంవత్సరంగా మనము చూడగలము దీని యొక్క ముఖ్య ముఖ్యాంశం గ్రంథ ప్రయోజనము పరమగీతము ఒక ప్రేమ గీతిక దేవునికి ప్రేమ వివాహం పట్ల ఉన్నటువంటి అభిప్రాయాన్ని చిత్రీకరించే ఉద్దేశంతో అనేక భాష అలంకారాలతో వెండినట్లుగా చూస్తున్నాము స్త్రీ పురుషుల మధ్య శారీరక వలపులోని మహోరత్వాన్ని మనోహరత్వాన్ని ఇది చూపిస్తున్నట్టుగా చూస్తున్నాము ఒక నాటకం వలె ఉంది అనేక రంగాలతో కనిపిస్తూ ఉంది సొలమును పరిపాలన ఆరంభములో దీనిని రాసి ఉండవచ్చు అంటే క్రీస్తుపురము తొమ్మిది వందల ప్రాంతాలలో ఆ దశలో సులమూనుకు అరవై మంది రాణులు ఎనభై మంది ఉంపుడు గత్తెలు ఉన్నారు ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకారంగా అయితే తన జీవితం తర్వాత దశలో అతనికి ఏడు మంది రాణులు మూడు మంది ఉంపుడు సమకూడారు మొదటి రాజులు పదకొండో అధ్యాయం మూడో వచ్చినంలో ముఖ్య పాత్ర ఏదనగా వధువు శూలము ఊరి పడచ్చు రాజు సొలమూను చెలికత్తలు ఎర్షలేము కన్యలు ఒక పరమగీతములో క్రీస్తు దర్శనము విశ్వాసులకై క్రీస్తు ప్రేమను ఈ గ్రంథము తెలియచేస్తున్నది ఒక వ్యక్తిగత అధ్యయనం కొరకు ఈ యొక్క విభజన రీతిని బట్టి మనం చూడవచ్చును మొదటిది శీరిక శీర్షిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినము దాంట్లో ఏమైనా ఉందంటే సులములు రచించినటువంటి పరమ రెండో రెండవ అధ్యాయంలో ప్రేమ ఉదయించటము ఒలపు వధువు అభిలాష పరస్పర ప్రేమ భాషణము రాజు వధువు గృహాన్ని సందర్శించటము వియోగము గురించి వధువు మొదట స్వప్నము మరి మూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రేమలో ఏకం కావటం పెళ్లి ఊరేగింపు వధువు అందాన్ని ప్రశంస వివాహము నెరవేరింది ఆ తర్వాత ప్రేమలో ఇబ్బందులు వధువు వియోగము గురించి వధువు రెండవ స్వప్నము వరుణి చక్కదనము గురించినటువంటి ప్రశంస వధువు అందచందాల గురించినటువంటి ప్రశంస ఆ తర్వాత ప్రేమలో పరిణితి తన గృహాన్ని సందర్శించాలని వధువు అభిలాష ప్రయాణము ఇల్లు చేరటము ఈ యొక్క విషయాలన్నిట్లో మనం గమనించినట్లయితే ఈబ్రూ భాషలో బైబుల్లోని ఉన్న పేరే ఇది శ్రేష్టమైన లేదా సర్వోన్నతమైనటువంటి గీతం అని దీనికి అర్థము సులమోను ఒక గీతాలు రచించాడు మొదటి రాజులు నాలుగు ప్రకారం అదే మొదటి అధ్యాయము ఒకటో వచ్చినము ఐదో వచ్చిన ప్రకారంగా మొదటి అధ్యాయం ఒక ఐదో వచ్చిన ప్రకారంగా కేదారు వారి గుడారం వలను సాధారణంగా గుడారాలను నల్ల మేకల వెంట్రుకలతో చేస్తారు కేదారు అనేది ఇస్మాయిలు వంశీకులైన ఒక అరేబియా తెగ ఆది కాండము ఇరవై ఐదు చూసినట్లయితే అదే రీతిగా ఏషియా ఇరవై ఒకటి పదహారు పదిహేడులో తో పోల్చి ట్లు మనం గమనించగలం అందువలన వధువు ఒక అరేబియా రాజకుమార్తె అయి ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు ఒకటి ఆరు వచ్చిన ప్రకారంగా నా సొంత తోటను నేను కాయకపోతీని క్రూరమైన సోదరులు తమ ద్రాక్ష తోటలను ఖాయమని ఆ కన్యను బలవంత పెట్టారు ఆమె తన సొంత తోటనే కాయదు ఎండలో పనిచేయటం వల్ల ఆమె చర్మము నల్లగా అయ్యింది ఈ విషయంలో ఎండ పడకుండా తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకుంటున్నటువంటి ఎరుసలేము సుందరీమణులకు ఆమె విరుద్ధంగా ఉంది అయినా ఈ కాయకాష్టము ఆమె నిజ సౌందర్యాన్ని పాడు చేయలేకపోయింది ఈ వచనాల వెలుగులో చూస్తే కొందరు ఈ కన్యను ఏ అభిప్రాయపడ్డారో అర్థం కాదు మొదటి రాజులు మూడు ఒకటో వచ్చిన ప్రకారంగా ఈ శూలమ్మతి కన్య సులమూను రాజకీయ కారణాల కోసము వివాహాలు చేసుకోవటము ప్రారంభించడానికి ముందే ప్రేమించిన యువతి అయి ఉంటుంది ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారంగా నా ప్రియులార ఇబ్రు ఇబ్రులో దీని అర్థము నా సహచరి లేదా నా స్నేహితులార రెండో అధ్యాయము పదే వచ్చినము నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినము ఏడో వచ్చినం చూసినట్లయితే గుర్రాలతో పోల్చటము ఆ దినాలలో ఒక పొగార్త ఒకటో అధ్యాయం పదకొండో వచ్చిన ప్రకారంగా వెండి పువ్వులు బంగారు సరములు ఆమె వేసుకున్న పేద కాపరి దుస్తులకు విరుద్ధంగా ఆమెను బంగారు నగలతోనూ వెండి పువ్వులతోనూ అలంకరించినట్లుగా గమనించగలము అదే రీతిగా పన్నెండో వచనంలో నా పరిమళ తైలము ఈ పరిమళ తైలము హిమయల్లోని దొరికే సువాసనలు ఇ వేళ్ల నుండి చేసినటువంటి తైలము అదే రీతిగా పదమూడవ వచనంలో నా ప్రియుడు గోపరసమంతా సువాసన గోపరసము ఇండియాలోని అరేబియాలోను ఉండే ఒక చెట్టు బెరడు నుండి లభ్యమయ్యే గుగ్గిలము వంటి పదార్థం ఈ గోపరసము ఒక చిన్న సంచిలో ఉంటుంది ఈ భ్రూ మూలములు రొమ్ముల మధ్య ఉండేది ఈ గోపరసము ఉన్న సంచి కొన్ని ఆంగ్ల తర్జుమలతో గమనించినట్లయితే ఆమే ప్రియుడు ఆమే రొమ్ముల మధ్య ఉన్నట్లు తర్జుమా చేయబడింది మరో మాటలో చెప్పాలంటే అతనికి సంబంధించినటువంటి తలుపులు ఆమెతో ఎల్ల తేజభరితంగా చేస్తూ ఉంటాయి ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రకారము కర్పూరము ఇది ఎన్న పుష్పాల నుండి లభించే నారించ పండు రంగులో ఉండే పదార్థము అదే రీతిగా పదిహేను వచనంలో గువ్వ ఈ పోలిక ఆమెలోని అమాయకత్వాన్ని సూచిస్తుంది నీచమైనటువంటి ఉద్రేకాలను రెచ్చగొట్టే విధంగా మరులుగొల్పే చూపులు ఆమెకు చేత కావు రెండో అధ్యాయానికి వచ్చినట్లయితే షారోను పుష్పము నేను షారోను పొలములో పూయి పుష్పము లోయలలో పుట్టు పద్మము శూలంబతి కన్య ఇక్కడ మాట్లాడుతున్నది మైదానాల్లో ఉండే అడవి పుష్పాలతో ఆమె తనను తాను పోల్చుకుంటుంది ఎర్షలేము వైభోగాలు ఆమెకు లేదు కర్మేలు పర్వతానికి దక్షిణంగా ఉన్న సముద్ర తీర ప్రాంతము షారోను ఇక్కడ రెండో అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారంగా ద్రాక్ష ఎడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్న తరించుడి ప్రేమ రోగముతో బలహీనమటువంటి బహుశా నిరాశపడి ఉండొచ్చు ఆమె ద్రాక్ష పండ్ల అడలతో ద్రాక్షలు వీటిలో బలము కలిగించే శక్తి ఉంటుంది ఆదరణగా బలపడటానికి వాడిన మరో పదం రెండో అధ్యాయము ఏడో వచన ప్రకారంగా ప్రేమకు ఇష్టమ్మకు వరకు మీరు లేపకయు కళతపరచకయు ఈ వాక్యము పరమగీతంలో మూడు సార్లు కనిపిస్తున్నది మూడో అధ్యాయము ఐదో వచనంగా ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనంలో ఈ మాటలు కన్య చెప్పుచున్నది ఆమెకు ఆమె ప్రియునికి మధ్య శారీరక సాహిత్యాన్ని సాన్నిధ్యాన్ని ఈ మాటలు చెప్పుచున్నట్లుగా చూడగలం సరైనటువంటి సమయము వచ్చేంత వరకు ఆమె ఏలాంటి సాన్నిత్వాన్ని కోరుకోవటం లేదు అనగా ఆమెకు సొలమోనుకు వివాహంత వరకున్నమాట కేవలము వివాహ సంబంధములో భార్యాభర్తల మధ్య మాత్రేమే లైంగిక సంబంధాలు బైబులు అనుమతిస్తున్నది నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినములో మనం గమనించినట్లయితే ఇక లైంగిక నీతి ప్రమాణాలు ఇవి రాతిలో చెక్ ఇనటువంటి మెట్లుగా ఇవి పర్వతాలపై దారులకు నడిపిస్తాయి రెండో అధ్యాయం పదహార వచనంలో నా ప్రియుడు నా వాడు అను అతనికి అతనికి అతని దానను ఈ ప్రేమకులకు ఒకరిపై మరొకరికి ఉన్నటువంటి ప్రేమ నిజమైనది మరొకరికి చోటు అనేది మరో వ్యక్తిపై కోరిక కానీ ఆశ కానీ లేదు ఇక్కడ మన వివాహ సంబంధంలో కూడా అటువంటి ప్రేమ ఉండాలి తోటి వ్యక్తి పట్ల సంపూర్ణ నమ్మకత్వంతో ఉండటం మన జీవితాల్లో అత్యంత పరవశంగా కావాలి మరి మూడవ అధ్యయనానికి వచ్చినట్లయితే మొదటి నాలుగు వచనాలలో రాత్రి వేళ వెతికి అతడు కనబడలేదు రాత్రి అనేది ఈబ్రూ మూలంలో బహువచనంగా రాత్రి వెంబడి రాత్రి అని దీని అసలు అర్థం రాత్రి వెంబడి రాత్రి తాను తన ప్రియుని కోసము వెతుకుతున్నట్లుగా అతడు దొరికినట్లుగా శివలోమతి ఒకవేళ కళలు కంటూ ఉంటుంది మూడో అధ్యాయము ఆరో వచనంలో అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి ఇబ్రూ మూలములో ఇది అన్నది స్త్రీలింగమున ఉంటుంది ఆ వెనుక వచ్చిన క్రియారూపకాల వధు కా కాకను సూచిస్తుంది ఈ రీతిగా మరి పరమగీతములో ఉన్నటువంటి ఈ యొక్క లోతైనటువంటి నిగుఢ సత్యాలను మరి ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య మరి కన్యక మరి తన ప్రియునికై ఏ రీతిగా ఆరాటపడుతుందో దైవానుసారమైనటువంటి నిత్య సంతోషములో సంపూర్ణ నమ్మకత్వంలో ఉండటము జీవితాల్లో మరి అత్యంత మరి విశ్వాస కూడికగా ఉన్నట్లుగా చూడగలం దేవుడు ఈ యొక్క వాక్యమును దీవించును కాక ఆమె ఓకే దేవునికి వందనాలు చిన్న సాక్ష్యం చెప్దాం అనుకుంటున్నా నేను దేవుడు నన్ను దీవించి ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు సక్సెస్ జాబ్ వచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు నేను ఏంటంటే ఎయిత్ కు ఎయిత్ రోజు మండే రోజు భీమా జువలర్స్ లో వెళ్ళాను నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను ఇంటర్వ్యూ చేస్తే అక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను వెళ్ళినప్పుడు ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ అయింది వెళ్ళాను అక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మన ద మొత్తం వాళ్ళు ఫామ్ ఇస్తారు ఫిల్ అప్ చేయాలన్నమాట మొత్తం ఫిల్అప్ చేసిన మొత్తం ఫిల్ అప్ చేసి అక్కడ నేను అసిస్టెంట్ మేనేజర్ ఉండే ఖజానా జ్యువెలర్ లో నేను డిప్యూటీ మేనేజర్ అని డిపార్ట్మెంట్ మేనేజర్ అని అక్కడ మెన్షన్ చేశాను మెన్షన్ చేసి వెళ్ళాను అక్కడ ఒక హాఫ్ అవర్ కాగానే వాళ్ళు పిలిచి నన్ను పిలిచి ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఫస్ట్ రౌండ్ సక్సెస్ అయినా ఓకే అన్నాడు సెకండ్ రౌండ్ వెళ్ళిన సెకండ్ రౌండ్ ఇంకొక హాఫ్ అవర్ కి మన సెకండ్ రౌండ్ వచ్చింది రాంగ్ అక్కడ వెళ్ళిన ఇక్కడ వెళ్ళి బాధ్యం చేసుకొని లోకల్కి వెళ్ళిన లోకల్కి వెళ్ళి మాట్లాడినా ప్రతి ఒక్కటి జాబ్ కరెక్ట్ చెప్పి ఫ్లోర్ చూసుకుంటే నేను గోల్డ్ తెలిసిన కన్నీ ఏమైతే అడిగిరూ ప్రతి ఒక్కటి మనం కాన్ఫిడెన్స్ గా నేను ఆయనతోటి షేర్ చేసినాను ఆ సీఈఓ అంట భీమా జ్యువెలర్స్ సిఇఓ నన్ను ఇంటర్వ్యూ చేశారు ఆయన పేరు వచ్చేసి రిషికేష్ ఉపాధ్యాయ ఆయన ఇంటర్వ్యూ చేసి నాకు తెలియదు యాక్చువల్లీ ఆయన పేరు కూడా తెలియదు చేసిన వచ్చేసిన అంటే మా సార్ ఒక బ్రాంచ్ మేనేజర్ ఆయన రిఫరెన్స్ కి నేను ఆయన పేరు చెప్పిన ఇట్లా మీతో ఎవరెవరు వర్క్ చేశారు కజాన్ లా అంటే ఇట్లా చంద్రశేఖర్ సార్ ఉన్నాడు ఆ ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు మా వాళ్ళు నుంచి వచ్చిన వాళ్ళని నేను మెన్షన్ చేసినాను మెన్షన్ చేసినందుకు ఆయన ఓకే అన్నాడు మీకు కాల్ చేస్తారు అడ్మిన్ అని చెప్పింది చెప్పినాక నేను వెళ్ళిపోయినాను వెళ్ళిపోయి నాకు కాన్ఫిడెన్స్ ఉంది వచ్చేస్తుంది ఎట్లా అయినా దేవుడు ఇస్తారు నాకు నుంచి తిరుగుతున్నా ఆయన సేవల్లో నేను తిరుగుతున్నా బాగా ఆయన సేవ ఎక్కడ అక్కడ వెళ్తున్నా ఏంటంటే ఇక్కడ ఎన్ని హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నా కూడా నేను వెళ్ళి అక్కడ సేవ చేసి అక్కడ నుంచి వచ్చిన నేను సో అక్కడ ఒక బ్రదర్ కి పక్షపాతం వస్తే అక్కడ పోయి సిస్టర్ నేను వెళ్ళి రాధికా సిస్టర్ తోటి వెళ్ళి అక్కడ చూసి అక్కడ వాళ్ళను సంజాయించి ప్రతి రిపోర్ట్స్ అన్నకు మరి చంద్రశేఖర్ అన్న నుంచి రిప్లై ఇచ్చి ప్రతి దాంట్లో వాళ్ళు తర్వాత మంచి తిని తాగుతుండ్రు సో అక్కడ అక్కడ కూడా వెళ్ళాం నేను వెళ్ళి అక్కడ కూడా చేసిన ప్రతి ఒక్క దాంట్లో ఎవరు పిలిస్తే వాళ్ళు మనం ఏంటంటే దేవుని సమయం ఇచ్చిండి ఈ టైం ఈ టైము సమయం ఇచ్చింది యాక్చువల్లీ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నేను కలగలేను ఈ యొక్క సిక్స్ మంత్స్ అనేది దేవుని యొక్క ఆశీర్వాదం మా పైన ఉంది ఎటువంటి డబ్బుకైనాను ఎటువంటి దానికైనా పదవ లేకుండా దేవుడు నన్ను సహాయకంగా ఉంచిండు ఆయన ఒక పని చేస్తే ఆయన మన పని చేస్తాడని నేను ఎరిగిన నేను పెరిగి ఫస్ట్ టైం నేను ఏం చేసిన అంటే ట్వెల్వ్ ఇయర్స్ నేను కజాన్ లో చేసినప్పుడు బలా నమ్మకమైన మంచి దసరా ఒక బిడుగుతోటి నేను వాళ్ళకు యాక్చువల్లీ కజనా జ్యువలరీ వాళ్ళకు అసెట్ నేను నేను ఎక్కడ ఉంటే కస్టమర్ కంపల్సరీ వస్తారు నేను ఎక్కడ కూడా నేను మన క్రిస్టియన్ కస్టమర్స్ ఎవరు ఉంటే వాళ్ళు నాకు అట్రాక్ట్ అవుతారు క్రిస్టియన్ కస్టమర్స్ ఎవరున్నా కూడా నా దగ్గరికే పంపిస్తున్నాడు వాళ్ళ ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేసి ప్రతి ఒక్కరికి నేను అక్కడ ఎక్కడ హాస్పిటల్ పోయినా హాస్పిటల్ కింగ్ కోటి హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ దాంట్లో నర్సులు మొత్తం క్రిస్టియన్స్ అనమాట నేను ఎక్కడ వెళ్ళిన వాళ్ళ స్కీమ్ కట్టని కానీ ఎక్కడ వెనకాడరు మన స్వరాజ్ స్వరాజ్ చూసుకుంటాడు ఆయన నమ్మకస్తుడు అని నా మీద భరోసా చేసి ఎవరినైనా కొత్త వాళ్ళని పాత వాళ్ళని అక్కడ జాయిన్ చేపిస్తుంది నేను బయట డిటీఎస్ లేచారు డిటిఎస్ అంటే డైరెక్ట్ టు హోమ్ అంటే చాలా కష్టమైన విధంగా మనము చేయాలి అంటే లోపల ఉంటే ఏసీలు ఉండి ప్రతి ఒక్క కస్టమర్ డీల్ చేసి ఉండేది కస్టమర్ కన్వీన్స్ చేసి డిస్కౌంట్ ఇచ్చి మాట్లాడి డీల్ చేసి పంపించాలి బయట ఇచ్చింది టాస్క్ ఇచ్చిండు మా సారు టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్ కూడా నేను అధిగమించి పాన్ ఇండియా టాప్ లెవెల్లో టాప్ ఫిఫ్త్ ర్యాంకు సిక్స్త్ ర్యాంకు టాప్ ఫస్ట్ ర్యాంకు సో ఓవరాల్ పాన్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చి నేను చూపించిన ఫస్ట్ ర్యాంకు త్రీ మంత్స్ త్రీ మంత్స్ వచ్చాయి అనమాట అంటే నైన్టీ ఫైవ్ ఎన్రోల్మెంట్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ అంత వరకు మనము చేసాం చేసి అక్కడ చూపించిన చూపించినందుకు వాళ్ళు ఏంటంటే డిఎం ఇస్తా డిప్యూటీ మేనేజర్ ఇస్తా అని ఆ ఇంకొక ఏఎస్ఎం వచ్చిండు ఆయన కూడా మంచి పని చేయించుకోండు ఫైవ్ ఇయర్స్ ఆయన దగ్గర కూడా పని చేసిన లాస్ట్ నాకే ఒక ఏంటంటే నాకు త్రీ తీరని అసంతృప్తి ఉంది నా మనసులో నేను ఇంత పని చేస్తున్నా నాకు ఎందుకు పోస్ట్ ఇయ్యరు నేను నేను క్వాలిఫై కాదా లేదా నేను యోగ్యుని కాదా పోస్ట్కి కాదా అని నేను ఒకసారి డైరెక్ట్ సార్ తోటి అడిగిన అడిగినప్పుడు తర్వాత ఇంకా వన్ ఇయర్ ఆగలి నువ్వు ఇస్తానండి అయితే నేను సిస్టర్ కూడా చెప్పిన సిస్టర్ చెప్పినప్పుడు ప్రార్థన చేసినాం ప్రార్థన చేసి జాబ్ రిజైన్ చేశాం నాకు వచ్చింది జాబ్ రిజైన్ చేసినా రిజైన్ చేసి వేరే జాబ్ చూసుకోక ముందే నేను రిజైన్ చేసినాం రిజైన్ చేసి నేను రిజైన్ చేయక ముందు పాత మేనేజర్ రెవలేరు ఇద్దరు ముగ్గురు ఉన్న కాల్ కాల్ చేసి నువ్వు అక్కడ రిజర్న్ చేసి నేను ఇక్కడ జాయిన్ చేపిస్తా ఓరా డైమాండ్స్ అని ఉంది ఓరా డైమాండ్స్ లో జాయిన్ చేపిస్తా నేను మీకు మంచి శాలరీ మంచి ప్యాకేజ్ ఇప్పిస్తా ఇప్పుడు కొత్తగా పడ్డది కంపెనీ కొత్త కంపెనీని మనము తీసుకున్నామని వాళ్ళు చెప్పారు చెప్పినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు మానేష్ మానేశ సెకండ్రీనే అక్కడ వెళ్ళా నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను ఇంటర్వ్యూ ఇస్తే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ అన్నాడు వైఫ్ సార్ వాట్ అటెన్ సార్ అని నేను అడిగిన యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ యు ఆర్ గివింగ్ సెకండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పిండు నాకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంటే వై అండ్ క్వాలిఫైడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ నాకు ఎందుకు నేను అదే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ గా నేను ఇక్కడ జాయిన్ కావాలనుకుంటున్నాను నేను అన్ని స్కిల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని చేస్తా నేను డిటీఎస్ చేస్తా బీటీఎల్ చేస్తా ఇంకా ప్రతి ఒక్క కస్టమర్ నాకు వస్తారు డైమండ్ కూడా సేల్ చేస్తా డైమండ్ తెలుసు క్యారెట్ ఎంత కట్ కలర్ క్లారిటీ క్యారెట్ ఇవి నాలుగు ఉంటాయన్నమాట డైమండ్ అవన్నీ నాకు తెలుసు అన్ని నేను చేస్తా అవన్నీ నాకు తెలుసు అని నేను అక్కడ చెప్పినప్పుడు ఆ నువ్వు ఇంటర్వ్యూలో చెప్పిన మరొకసారి చూద్దాంలే అని మళ్ళీ ఏం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు నన్ను హోల్డ్ లో పెట్టింది హోల్డ్ లో పెట్టి మళ్ళొకసారి మనల్ని నువ్వు ట్రై చేస్తాని ట్రై చేసినా మళ్ళీ ట్రై చేసినప్పుడు ఇంకొక మేనేజర్ గారికి తీసుకోండి వెంకటేశ్వర మేనేజర్ ఇక్కడ తీసుకుపోయినప్పుడు అక్కడ కూడా వాళ్ళు అదే చెప్పారు సీనియర్ ఎస్ కుది వస్తుంది నీకు నువ్వు ఏ మీకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ మేము ఇస్తాము యూఆర్ క్వాలిఫైడ్ ఫర్ సీనియర్ ఎక్స్టివ్ అంటే ఐ డోంట్ వాట్ దిస్ సీనియర్ ఎక్సిక్యూటివ్ అని నేను వచ్చేసినాను వచ్చేసిన ఎగ్జిబిషన్ చేయాలంట ఆ దూర దూరం పోవాలి మళ్ళీ ఏంటంటే డైమండ్ కూడా పట్టుకొని మనము ట్రావెల్ కావాలన్నమాట ఆ డైమండ్ పట్టుకొని ట్రావెల్ అయినప్పుడు మనము కొత్త ఏంటంటే చాలా కేర్లెస్ ఉన్నామనుకో నిద్ర పోయినామనుకో ఆ డైమండ్ కొన్ని కోట్లు కోట్లు ఉంటది అది మనం పట్టుకొని పోయినప్పుడు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా తీసుకోవాలి అయితే ఇంకోటి ఏమైందంటే నేను రిజర్న్ ఇచ్చిన ఒక టూ డేస్ కి ఫార్టీ టూ గ్రామ్స్ అనేది చైన్ అక్కడ ఖజానా నుంచి సెఫ్ట్ అయింది సెఫ్ట్ అయింది అక్కడ లేదు సో నేను పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తుందంటే ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత నేను ఖజానా పోయినా పోతే వన్ వీక్ లలో ఓవరాల్ గా సిక్స్టీ గ్రామ్స్ అనేది సెఫ్ట్ అయింది చెయిన్ కౌంటర్ లో సో మీరు వెళ్ళిపోయింది మంచిగా సార్ మీరు మీరు తప్పించుకున్నారు మాకు చూడండి ఇప్పుడు లక్ష లక్ష రూపాయలు కట్టాల మేము ఐదు ఐదు ఐదు మంది ఉన్నాం మేము ఐదు లక్షలు కట్టాలని వాళ్ళు అక్కడ చెప్తున్నారు నేనున్నా కూడా నాకు కాకపోతున్నాయి కానీ అక్కడ ప్రతి ఒక్క దాన్ని నేను సేవింగ్ చేస్తుంది అక్కడ కూర్చొని ప్రతి ఒక్కరికి ఇంటిమేడే ఇక్కడ యాది కస్టమర్ వాళ్ళు అటెండ్ చేస్తున్నా కూడా నేను ఏం చేస్తుండే బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళని చూస్తుండే కాపాడుతుండే ఎవరు ఏం తీసిరు ఎవరు ఎక్కడ పెట్టారు అనేది ఎక్కడి నుంచి గ్యాప్ తీసిరు ఎక్కడ పెడతారు అనేది నేను పెద్ద దాంట్లో నేను చూస్తున్నాను మేడం చూస్తుంటుంటే అట్లా తీసినందుకు వాళ్ళు ఏమంటారు మీరు మంచిగా వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయినా మీకు మంచిగా సార్ లేకపోతే మీరు కూడా లక్ష రూపాయలు పడుతుండదు సార్ నేను నేను ఆల్రౌండర్ ఉన్నా మేనేజర్ ఉన్నా బయట నాకు ఎవరు అయ్యారు ఎవరు ఇంకా మాకు పుట్టలేదని నేను చెప్పిన అక్కడ చెప్తే మీకు అయ్యారు అని చెప్పి వాళ్ళు చెప్పారు చెప్పినప్పుడు మీకేం చేసిన దేవుని యొక్క ప్రార్థన ద్వారా నాకు అప్పుడు ఏమొచ్చిందంటే ఇక్కడ చూస్తే కీర్తనలు కీర్తనలు వన్ వన్ ఎయిట్ నూట పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చనం తొమ్మిదో వచ్చనం ఇక్కడ చూస్తే మనుషులను నమ్ముకున్నటకంటే ఎక్కువ వాన్ని ఆశ్రయించడం వేలు ఎవ్రీ టైం నేను ఏం చేస్తుంది ఎక్కడ ఇంటర్వ్యూ పోయినా మా సారణగా వాళ్ళు చూసుకుంటారు కానీ ఎవ్రీ సెలెక్ట్ అయినా కానీ ఏంటంటే డిగ్రేడ్ చేసి వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసారు నా యొక్క తగ్గ ఫలము వాళ్ళు ఇవ్వలేరు మనుషులను నమ్ముకుంట కంటే ఆశ్రయించడం వేలు తర్వాత నుంచి నేను ఎవరిని నమ్ముకోలేదు డైరెక్ట్ వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఇంటర్వ్యూ అటెండ్ చేసిన ఎక్కడ వెళ్ళినా నేను అమెజాన్ లో కూడా ఇంటర్వ్యూ చేసిన మనోజ్ బాదర్ చెప్పిన ప్రకారం అక్కడ వెళ్ళి ఇంటర్వ్యూ చేసి అది ఒక టెక్నికల్ ఎర్రయర్ వర్లా అది రాలేదు సో నేను ఎక్కడ కూడా సక్సెస్ అయినా దేవుడు మా నా చింత ఉన్నాడు మనం ఇంకేమంటాడంటే రాజులను నమ్ముకున్న కంటే భగవాన్ ఆశించడం వేలు రాజులను నేను నమ్ముకోలేదు మనుషుల నేను నమ్ముకోలేదు ఎవరిని నమ్ముకున్నా ఎక్కువ నేతి క్రీస్తు ప్రభుని నేను నమ్ముకున్నా ఆయనలో అంటు కట్టుబడి నేను జీవిస్తుంటే మన సందస్తులు మన ఉన్న కేబిపీఎం ఉన్న ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కి చాలా థ్యాంక్స్ వాళ్ళు నా జాబ్ గురించి చాలా మంది ప్రే చేశారు ప్రే చేసినందుకు ఈ రోజు మీ యొక్క ఆశీర్వాదం చేత ప్రతి ఒక్కరి ఆశీర్వాదం చేత చంద్రశేఖర్ అన్న ఎక్కడ పంపించినా కూడా ప్రతి ఒక్కరు ప్రోత్సహించింది ప్రోత్సహించిన యొక్క ప్రతి దాంట్లో నేను అక్కడ వెళ్ళినా కూడా అంటే ట్వెల్వ్ ఇయర్స్ డెకేడ్ అయింది వన్ డెకేడ్ అయింది ట్వెల్వ్ ఇయర్స్ కజాన్ లో చేసిన అంటే నువ్వు జ్యువెలర్ షాప్ లో పోతేనే మంచిది ఇంకా వేరే షాప్ లో పోతే నువ్వు పనికిరావు వేరే దగ్గర పోతే వేరే వెళ్ళితే నేను యాక్చువల్లీ వేరే నా ట్రాక్ అనేది చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ దేవుడు ప్రణాళిక ప్రకారము ఆయన ట్రాక్ చేంజ్ అయ్యిన ఆ యొక్క వెళ్ళమని చెప్తుడు అంటే ఎవరిని నమ్ముకోలే నేను యేసు బ్రబుని నమ్ముకున్నా మన ప్రతి ఒక్కరికి నా ప్రార్థా అంశం చేసిన ప్రతి ఒక్కరికి బ్రదర్ కి సిస్టర్ కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత సుతులు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసి నన్ను ముందరికి తీసుకొచ్చారు వారి వల్ల నాకు ఈరోజు జాబ్ వచ్చింది రేపన్నా ఎల్లుండాయినింగ్ ఉంటుంది సో మీరందరూ ప్రాధాన్యత చేసినందుకు థ్యాంక్ సో మచ్ సో కృతజ్ఞత మీటింగ్ కూడా పెట్టాలనుకుంటున్నా నేను జాబ్ వచ్చినాక మంచి శాలరీ వచ్చినాక నేను చూద్దాం అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేస్తా రాక్షడు దీవించ స్తోత్రం పరిశుద్ర మేమల రజా నీకు వందనాలు ఏసుక్రీస్ రజా నీకు వందనాలు తండ్రి దినమంత మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవ నిలబెట్టిన దేవా నీకు వందనాలు చెల్లిస్తాం రాజా ఏ సజా నీకు స్తోత్రం ముఖ్యంగా ఏ స్రజా నీకు వందనాల తండ్రి బ్రదర్ ని ముట్టండి అప్పుడని ముట్టి తాకి స్వస్థపరచండి ఆ కిడ్నీ లీవర్ ని ముట్టి తాకి స్వస్థత విడుదల దయచేసి ముఖ్యంగా అప్పుడని మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజా నీకు ఇస్తురం చిన్న పాపని కూడా ముట్టండి తాకండి స్వస్థత విడుదల దయించండి తన కూతురు అందరూ కొడుకులు అందరూ మారి రక్షణ పొందాలి ఏసునాంలో కుటుంబం అంత రక్షణ పొందాలి ఏసు కృష్ణామల దేవా మీరే కార్యం జరిగించి ఆ బిడల ద్వారా నామానికి మహిమ కలగాల దేవా ఏ స్వజానికి ఇస్తూ ఉదరం శ్రీనివాస్ ముట్టండి ఆవిడ కన్ను కూడా ముట్టి తాకి స్వస్థ పరచండి దయచేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏసు రజానికి ఇస్తూ ఉదరం దేవా ఏసుకృష్ణజాన్ని పొందన ముఖ్యంగా సిస్టర్ని ముట్టి తాకండి మనోజ్ బ్రదర్ని కూడా ముట్టండి దేవా అప్పుడల్లా సేవల బలంగా వాడుకొని నీ కృపలో భద్రపరచుకొని నీ దేవదతలకు అబ్దలా దయచేసి దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ఏ స్రజానికి కిస్తుతూధ్రం కామమ్మన్ రామచందర్ రాజేష్ని ముట్టండి దేవాలకున్న క్యాన్సర్ నుంచి ముట్టి తాకి స్వస్థత బుడదలా దయచేసి ప్రతి ఒక్క పాపాలు మీరు క్షమించి అప్పుడల్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షణ మీరు దయించండి ఏ స్రజానికి ఏ శుక్రు సజానికి వందనాలు తండక చిన్న బాబుని నక్కి బ్రదర్ మంచిగా ఆరోగ్యం దయించండి ముఖ్యంగా దేవానికి స్తూ వాళ్ళు అడిగిన సైక్య కూడా పోవాలా దేవా ఏస్ స్నాంలో మీరే కార్యం జరిగించి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏస్ సజానికి ఇస్తూ రీనా సిస్టర్ కూడా ముట్టండి అక్షవాతంతో విడుదల దేవా ఏ శ్రజానికి ఉదరం మరి ఇంకో బ్రదర్ ని ముట్టండి అదే బ్రెయిన్ ముట్టి తాకి స్వస్థత అలా దండి మరి ఇంకో మరసదలో కూడా మరి చదువు స్టడీలో తోడై అలా దేవా దేవానికి ఇస్తూ దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ఏ శ్రజానికి ఇస్తూ ఉదరం దేవా ఏసుకృష్ణీకు వందనాల్ ముఖ్యంగా ఏ స్వరాజ బ్రదర్ డ్యూటీ ఇచ్చిన దేవానికి వందనాల్ ఏశ్రజానికి ఇస్తు ఉదరం దేవా బిడకు ప్రయాణంలో మీరు తోడండి కృపలో భద్రపరచుకోండి ఆ ని కూడా ముట్టండి సేవలో వాడుకొని కృపలో భద్రపరచుకొని దేవానికి కిస్తూ దేవా మరి ఉన్న బ్రదర్స్ ని సిస్టర్స్ ని మీరు తోడై ఉండి దేవా అందరినీ సేవలో వాడుకొని దేవా మరి నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లాలే దేవా నీ నామానికే చెల్లాలే దేవాత్మకరం జరిగించామని ఏసు కృష్ణ నడుచున్నాం తండ్రి ఆమె ప్రెజరాడు బ్రదర్ స్తోత్రం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు అర్పిస్తున్నాం ఈ లోకంలో మనుషులు నమ్ముకుంట కంటే హవాను ఆశ్రయించడం మేలన్నావు నేను రాజులు నమ్ముకుంట కంటే హవాను ఆశ్రయించడం మేలు అన్నావు అవును ప్రభావాన్ని ఆశ్రయించాం తండ్రి మీకు పరిశుద్ధనామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా మేము చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకు స్థుతులు నాయన మీరు కార్యం చేసినందుకు కృతజ్ఞతలు అనిపిస్తున్నాం ప్రభావ అయా ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభావ పరిశుద్ధనామానికి స్తోత్రము నాయన స్వరాజ్యరాధరి విషయంలో కార్యం జరిగించినందుకు దేవాన్ని ఉన్నావని నమ్ముతున్నాం ప్రభావ మీ ఆత్మకార్యం జరిగించినందుకు స్థుతులు స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృతజ్ఞతలు అర్పిస్తున్నాం నాయన నా తండ్రి అలాగే నాయన రవిచల్ల బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నా తండ్రి అతను బుట్టి తాకి స్వస్థపరచండి కిడ్నీని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దండి ప్రభావ మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం నాయన శ్రీనివాస కన్ను ముట్టి తాకి తండ్రి మీరే నాయన మీ ఆత్మకార్యం జరిగించి మీ సాక్షిగా ఇలా పెట్టుకండి స్థుతుడు నాయన స్తోత్రాల ప్రభా రేణుకా విష్ణ సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన వారి తనుడు బుట్టి తాకి మంచి ఆరోగ్యములు దయచేయండి ప్రభు మీకు స్థుతులు చెల్లిస్తుంటాం రాజా మీరే మీ ఆత్మకార్యం జరిగించమని స్థుతులు అర్పిస్తుంటున్నాం రాజా స్తోత్రం నాయన విషయంలో ప్రార్థిస్తుంటున్నాం రాజేష్ ప్రభు తండ్రి వారిని బుట్టి తాకి క్యాన్సర్ నుంచి విడుదల దయచేయండి ఏసు క్రీస్తు నామంలో ప్రభావా ఆయన అడుగువాడికంటే ఊహించు వాడికంటే ఆయన నువ్వు గొప్ప కార్యం చేసేది ఏంటో కనుక ఆయన మీ పరిశుద్ధ నామంలో ఏసు నామంలో అడుగుతున్నాం ప్రతి ఒక్క విషయంలో మీరు సహాయం దేచేయండి చిన్న బాబుని ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దేచేయండి ప్రభావ మీకు స్థుతులు చెల్లిస్తున్నాను రాజా స్తోత్రాలు అర్పిస్తుంటున్నావు నా తండ్రి కృతజ్ఞత రీనా సిస్టర్ విషయంలో పక్షవాయు విషయంలో ప్రార్థిస్తుంటున్నావు నాయన నాడు పక్షవాయుంతో నా తను బాధపడుతున్నామని అతని వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు స్వస్థపరిచిన దేవుడు నాయన మీకు నా తండ్రి మీ కృతజ్ఞతలు మా సిస్టర్ల ముట్టి తాకి స్వస్థపరచుమని మీకు కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన మీకు స్తోత్రాలు అర్పిస్తుంటున్నాం ప్రభు మా బాబు విషయంలో ప్రార్థిస్తుంటున్నాం ఇంకొక బాబు కూడా తండ్రి తన బ్రెయిన్ విషయంలో సహాయం అనుగ్రహించండి కృప చూపండి ఆయన మార్గం తెరిచి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభు మేము చేసిన ప్రతి ఒక్క ప్రార్థనను దేవా ఆయన అంగీకరించిన గతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన ప్రభు ఇంకా జరగబోయే కార్యాలు ఆయన మీ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోనమని స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అనిపిస్తూ రాజా అయా నమ్ముల మేము తగ్గించుకుంటూ ప్రభు మీ పరిశుద్ధ నామంస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుంచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ బ్రదర్ ప్రైజు లాటం పరిశుద్ధు తండ్రి మీకు వదనాలనైనా ఇస్రాయలీల గొప్ప దేవ మీకు వదనాలు వేసయ్యా ఓ ప్రవ్వ ఆ యొక్క కల్వరిసలలో మీరు చూపించిన ఆ ప్రేమని బట్టి మీకు ఎంతో వదనాలనైనా మీ మరణ భూస్థాపన పునరుద్ధం ద్వారా మమ్మల్ని అందరినీ అంతరంగ మందు మార్చుకొని అబ్రాహ్మణకు చేపడ్డ ప్రతి వాగ్దానం మా మీకు వదనాలు వేసాయా ఈ సాయంత్రం సమయంలో తండ్రి మీరు చేసిన అద్భుత కరలను మేము తలపరుస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం మీ నామాన్ని ఘనపరుస్తున్నాం ఓ ప్రవ్వ ముఖ్యంగా తండ్రి మీరు జీవంగల దేవుడు అన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మరోసారి ఎన్నెన్నో విషయాలు ఎన్నెన్నో అద్భుతాలు మా జీవితంలో చేస్తున్నారు ఊహకు అంతు పటని ప్రవ్వ అవునైనా మమ్మల్ని లోకం నుంచి వేరుపరుచుకున్నారు తండ్రి ఏ రీతికైతే వెలుగుని చీకటి నుంచి వేరుపరిచినరో ఆ రీతిగా మీరు మమ్మల్ని వేరుపరుచుకున్నారు నైనా ఈ లోకం అంతా చీకటి మయం చీకట్లో గొప్ప జనము ఓ ప్రభా సంచరిస్తున్నారనైనా గొప్ప వెలుగుని చూడాలని ఆశపడుతున్నారు ఆ వెలుగు మీరు ప్రభా మిమ్మల్ని ధరించుకొని మీరు మమ్మల్ని వెలుగులో మార్చుకున్నందుకు మీకు ఎంతో వదనాలు కాబట్టినైనా మేము ఇప్పుడు అనేకుల జీవితాలలో ఆ యొక్క తీసుకొని రావాలా ప్రభా ఈ సెపరేషన్ అనేది బహుభయంకరమైన వేదన తండ్రి క్రైస్తవ జీవితంలో అవును ప్రభు ఒంటరి జీవితం ఒంటరి పోరాటం అందరూ ఉన్నా లేనట్టు లేనట్టే జీవితం ప్రభా కానీ మీరు మమ్మల్ని ఎన్నడు విడవను ఎడవైన వాగ్దానం చేసినారు అది రుజువుపరిచినారు ఎన్నిసార్లు దాన్ని బట్టి మీకు ఎంతో వందాలు ప్రవ్వా ముఖ్యంగానైనా మమ్మల్ని ఎందుకు ఈ లోకంలో మీరు పంపించరు ఎందుకు మేము ఇంకా ఇంతవరకు ఉన్నాం ఆ యొక్క మేము గ్రహించాలో ప్రవ్వ అవును ప్రవ్వ అది గ్రహించేంతవరకు మేము విడిచిపెట్టాం మా ప్రార్థన దాన్ని గ్రహించి దాన్ని మేము పాటించాలో ప్రవ్వ సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ లోకంలో సమస్తం మీరు ఇస్తాన అన్ని పొందినామని ప్రార్థించమన్నారు కానీ ముందు మీ యొక్క నీతిని మీ రాజ్యాన్ని వెతకమన్నారు నైనా మేము వాటి కొరకు ప్రయాసపడుతున్నాంనైనా మీ యొక్క నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నాం ప్రభావ అది మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ యొక్క నీతి మాకు లేకపోతే మేము జీవించి వ్యర్థం ఈ సాయంత్రాంశాన్ని మేము ప్రార్థిస్తున్నాగా మీ యొక్క నీతిని మాకు అనుగ్రహించండి ప్రభావ మీ యొక్క తినమైన చిత్తాన్ని గ్రహించలాగన మీ హృదయంలో మా జీవితం పట్ల ఎటువంటి చిత్తం అది మేము గ్రహించలాగా మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సన్న ప్రతి ఒక్కరి యొక్క చిత్తాన్ని చూపించండి తండ్రి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి ఒక తాత్పర్యం కలిగిన వారు ప్రవ్వ దాన్ని మేము గ్రహించాలా సహాయపడమని ప్రార్థిస్తున్నాం అది తెలుసుకుంటే ఎంతవరకు మేము ప్రార్థన విడిచిపెట్టంనైనా సహాయపడండి ప్రవ్వా అందరి జీవించడం కాదు కానీ మమ్మల్ని మీరు ఒక ముఖ్యమైన పని కొరకు పిలిచినారు ప్రవ్వా అది ఏది మేము తెలుసుకోవాలా ప్రవ్వా అది తెలుసుకుంటే ఈ యొక్క ఓ ప్రభా తన మళ్ళీ విడుదల విడి విడిచిండడం వేరు పడి ఉండడం అనేది అవును ప్రభా సహపడని మనం ప్రార్థిస్తున్నాం వ్యక్తిగతంగా తండ్రి ప్రతి ఒక్కరు ఆ యొక్క ఎందు నిమిత్తమై నేను ఈ లోకంలోకి పంపబడ్డాను మీరు ఎందుకు మమ్మల్ని ఈ లోకంలోకి ఎందు నిమిత్తమై మమ్మల్ని మీరు ఏ రీతిగా నిలబెట్టుకున్నారు అది మేము గ్రహించాలా ప్రభా దాన్ని బహుదీర్ఘంగా మేము పరిశీలించి స్వీకరించి ఓ ప్రభా దాని ప్రకారంగా మేము మా పని మేము ముగించుకోవాలైనా అయితే తను మళ్ళీ మీరు అక్కడ ఎంతో సమీపంగా ఈ యొక్క లోకాతీతమైన జీవితము ఓ ప్రభ అది లోక మర్యాద గతించిపోతుంది కాబట్టినైనా త్వరగా మేము ఈ సత్యాన్ని గ్రహించి మేము దాన్ని కొనసాగించాలా ప్రభ మీ వైపు చూస్తూ మా గురి మేము పోవాలా అవును ప్రభ అటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి క్షణంలో ప్రభ మీరు ప్రతిదిస్తున్నారు కానీ ప్రభావ మేము మీ ఏమి ఇవ్వలేకపోతున్నాం అనేది ప్రభ కాబట్టి మేము ఏ రీతిగా మీ జీవించాలి మేము ఏమి ఇచ్చి మిమ్మల్ని మహింపరచాలా అది మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా శ్రేష్టమైన వీళ్ళని మీరు మాకు ఇచ్చినారు వాటిని బట్టి మీకు ఎంతో బంధనాలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావ ఆ యొక్క బ్లెసింగ్స్ని ఓపెన్ చేయమని ప్రార్థిస్తున్నాం దాన్ని మీరు తలకు చెవి మాకు ఇచ్చినారు మేము విప్తున్నాం ప్రభావ ఆ ద్వారానే విప్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో స్వస్థతలు దయిచేయండి ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు చేకూర్చండి కుటుంబంలో శాంతి దేండి విరిగిపోతున్న కుటుంబాలను తిరిగి కట్టమని ప్రార్థిస్తున్నాము దుష్టుడు కుటుంబాలను చిన్న భిన్నం చేస్తున్నాడు ప్రభా వాడిని గద్దేస్తున్నాం ఏసు క్రీస్తు గెట్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభావ ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని మీరు దిగిరండి ప్రభావ దుష్టుడు తనమని ప్రతి జీవితంలో విలేతానం ఆడుతున్నాడు వాణ్ణి గద్దె దింపేస్తున్నాం ఏసు క్రీస్తు నామం మీరు మహిమార్థంగా నిలబడండి ఆ కుటుంబంలో మీరు సింహాసనం వేసుకోండి ప్రభా ప్రతి కుటుంబంలో మీరు సింహాసనం వేసుకోమని ప్రార్థిస్తున్నాం వాడు రావడానికి వీల్లేదు నైనా మీరు మాకు వాడి మీద విజయం ఇచ్చారు వాడినితో పోరాడమని చెప్తున్నారు వాణి వాణి సహ వాటితో పాటు అనుచరులను పోరాడంతో పాటు పోరాడమన్నారు నైనా చీకటి శక్తులతో మీరు పోరాడమన్నారు ప్రభావ మేము పోరాడుతున్నాం నైన్ ఇదేం నుంచి దానికి తగిన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేని విషయంలో మేము చింతించము భయపడం ప్రభావ మీ అందరి నిరీక్షణ కలిగి ధైర్యంగా ముందు పోలాగిన సహాయపడండి ఈ రాత్రి తండ్రి పని పాల్గొన్న వారందరి జీవితంలో నూతన కర్లు అద్భుత కరలు జరిగించండి ఆగిపోయిన మేలన్నీ అనుగ్రహించండి ప్రభావ ఆ యొక్క పర్లోకప్పు ద్వారాలు తెరవమని ప్రార్థించిన వారి జీవితాలలో తను మళ్ళీ అద్భుతాలు చేకూర్చి పెట్టుకోండి కానీ మేము చివరి వరకు తనని సహించాలా చివరి వరకు మీ నీతిని సత్యాన్ని ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ రాత్రి మాకు మంచి ధర దండి ముఖ్యంగా ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి శక్తులను పారదోలమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేస్తున్నాం వీ క్యాన్సెల్ ఆల్ ద డిజైన్స్ ఆఫ్ ఈవిల్ వీ క్యాన్సెల్ ఆల్ ద డీవిల్ ప్లాట్స్ వీ క్యాన్సెల్ ఆల్ ద డీమన్స్ ప్లాట్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ క్యాన్ ద డెత్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ ఎవ్రీబడీస్ ఫ్యామిలీస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ we cancel all the diseases in the blood name of jesus christ pravu pratyekar jeevithamlo swasthvasata daiycheni adbhutalu daiycheni manchi athanmali miyanto nirikshanagaligi mundu povala sthiramaina jeevitham anugrahinchandi balamaina jeevitham anugrahinchandi prati chota mi koraku dhairyam ganlavadala pravu mee peru naama n sthira parchala pravu atovanti dhairyamu aatmanandar karu anugrahinchandi nadpinchamani jesus christ parishuddha naamamna prarthinchuchunnam tanri amen amen మన ప్రభు అయిన ఏసు క్రీస్ యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంటును గాక ఆ మెయిన్ అందరికి ప్రైజ్